ఈ శివసూత్రం సత్యమే అని తెలుస్తుంది అనుకుని అప్పుడు ప్రదక్షిణం చేస్తే నిజంగానే శివదర్శనమే అయ్యో ఇంత చింత ఇంత సులభంగా శివ దర్శనాన్ని పొందవచ్చా శివసూత్రాన్ని ఆచరిస్తే అని వెంటనే నాకు అర్థమైంది అదే సత్యాన్ని మా గురువు గారికి చెప్తే వారన్నారు ఏముండాలి ఇప్పుడు శ్రద్ధ విశ్వాసం నీకేముండాలి ప్రజ్ఞా విప్రాసం నువ్వు ప్రజ్ఞాస్థితిలో ఉండి చేస్తేనే ఇది అభేద దర్శనం నువ్వు పొందవచ్చు సరే దర్శనం పొందావయ్యా అయితే ఏమిటా నువ్వు వేరుగా శివుడు వేరుగా ఉన్నారా ను శివుడు ఒకటేనా దర్శనం కలిగిందా అని అడిగారు గురువు ప్రశ్న చూడండి ఇలా అడిగాడు నువ్వు వేరుగా శివుడు వేరుగా ఉన్నారా శివుడు నువ్వు ఒకటేనా దర్శనం కలిగిందా అభేదర్శనం కలిగిందా భేద దర్శనం కలిగిందా ఇంతకి అని అడిగారు చూడండి శివ దర్శనం కలిగిందంటే ఆహా అద్భుతం నేననుకుంటే వారేమడి గారు ప్రశ్న ైనా భేద దర్శనం కలిగిందా అభేద దర్శనం కలిగిందా ఏమి నుండి నాకు వేరుగానే కనపడ్డారన్న అయితే అది బుద్ధి పరిధిలో అయితే పోనిష్ంట్ బ్లాంక్ లో పోయి చూడండి జ్ఞానానికి యోగానికి మధ్య భేదం ఇది కర్మ భక్తి యోగ మార్గాలలో అసలు దర్శనం కలగడమే విశేషం చాలు దర్శనం కలిగితే నువ్వు ముక్తి పొందేసినట్టే చాలు నువ్వు ఈశ్వర దర్శనం పొందితే ఈ జన్మకు ధరించేసినట్టే జ్ఞాన మార్గం అక్కడతో మొదలవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సరే ఈశ్వర దర్శనం అయిందన్నావు కదా సరే చూద్దాంలే నీకేమన్నా చెప్తా లేఠం ఇప్పుడు అంటే అది అయ్యేదాకా పాఠం చెప్పలేదన్నమాట అది విషయం పాఠం చెప్పాలి అంటే అది అవ్వాలి ఆ పరిణామం రావాలి వస్తేనే పాఠం చెప్పేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు సరే ఎప్పుడూ మళ్ళా సందర్భం కూర్చున్నప్పుడు ఏ పౌరు నమ్మకా అమావాస్యకు ఎప్పుడన్నా అప్పుడేదో మొన్న చెప్పావు కదా సరే ఇప్పుడు చెప్తా పాఠం అని పాఠం చెప్పేవా అట్లా సో ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకుంటాం పాఠం బుద్ధి పరిధిలో చెప్పుకుంటాం అనమాట ఏక బిగిన ఓకంపుడు ఉపన్యాసం చెప్పుకుంటూ పోతూనే ఉంటాం కానీ ఇది దీనివల్ల కూడా ఓ ప్రయోజనం ఉంది బుద్ధి వికాసం అన్నా పూర్తి అవుతుంది అందుకని చెప్పడం ఎందుకని బుద్ధి వికాసం అన్నా పూర్తి కాకపోతే ప్రజ్ఞా వికాస స్థాయికి రాలేడు కూడా తప్పక మానవులందరూ సాధన ద్వారా బుద్ధి వికాసాన్ని పూర్తి చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు సాధన చేయాలండి అంటే బుద్ధి వికాసం పూర్తి అవడం కోసం ఇది పూర్తి అయితేనే ప్రజ్ఞా వికాసం అవుతుంది లేకపోతే అవలం చాలా మంది ఏమనుకుంటారంటే ఏమంటే మేము చదివేశాం కదండి తెలుసుకున్నాం కదండి విచారణ చేసేసాం కదండి తెలిసిపోయింది కదండి అంటారు తెలిసిపోతే అది పరిధిలో తెలిసింది బుద్ధి పరిధిలో తెలిసింది అంతవరకే ఇప్పుడు చదవండి మళ్ళా ంతర్గతో అచ్యుత ఆగక్కడి బహిరంతర్గతో అచ్యుత ఇదే ప్రశ్న ఇప్పుడు మా గురువు గారు అడిగింది ఏమైనా లోపల బయట అచ్యుతుడే ఉన్నాడా నువ్వు నువ్వుగానే అత్యుతుడే అచ్యుతుడిగానే ఉన్నాడా దర్శనం ఎలాగలిగింది ఇప్పుడు బహిరంతర్గతో అచ్యుత లోపలా భేదం లేకుండా జీవుడు ఈశ్వరుడు అన్న భేదం లేకుండా నీకు ఈశ్వర దర్శనం కలిగిందా లేకపోతే జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అని భేద దర్శనం కలిగిందా నీకు అభేదర్శనమా భేద దర్శనమా బహిరంతర్గతో అత్యుత చూడండి ఎదిగేశాడు ఇప్పుడు ప్రజ్ఞాస్థితికి ఎదిగేశాడు స్థిత ప్రజ్ఞుడు అయిపోయాడు అయిపోయాడు ఎప్పుడైతే ప్రత్యేక అయ్యాడు జీవేశ్వరులు భిన్నంగా కనబట్టాలైపోయా జీవేశ్వరులు ఒకటిగానే కనబడతాడు ఎందువల్ల ఈ జీవి ఈ ప్రత్యేకాత్మ ఆ కూటస్థుని యొక్క అంశం పోతుంది జాగ్రత్తగా గమనిస్తే పంచభూతాలలో ఉన్న ఆకాశంలో ఉన్న శబ్ద తన్మాత్రయే నీ శరీరంలో చిత్త వృత్తుల వెనక ఉన్నటువంటి ఆకాశం కొత్త ఆకాశం వచ్చింది దగ్గరే నీ లోపలే ఆకాశం ఉండు బయట కూడా ఆకాశమే ఉంది జాగ్రత్తగా గమనిస్తే మరి ఆ లక్షణాన్ని గుర్తించావా ఈ ఆకాశం ఆ ఆకాశం ఒకటేనని తెలిసిందనికేమైనా తెలియలేదా ఇంకా తెలియబడాలా అవుతా తెలియబడాలి అంటే నువ్వు ఏ సూత్రాన్ని పట్టుకోవాలి ప్రజ్ఞాసూత్రాన్ని పట్టుకోవాలి బుద్ధ ధర్మం బోధి ధర్మం అంతా కూడా ప్రజ్ఞాపారమితి శాస్త్రం ప్రజ్ఞ యొక్క పరిమితులు ఏమిటి తెలుసుకోవడమే నివాడేవాడో వాడు బుద్ధుడు బుద్ధి చేత బుడు కానివాడేవడో వాడు బుద్ధుడు బుద్ధి చేత బుడైన వాడేవడో వాడు జీవుడు ఇంతే ఆయనకి జ్ఞానోదయం కలిగింది ఏమిటి జ్ఞానోదయం కలిగింది బుద్ధి పరిమితిని దాటి ప్రజ్ఞ అనేటటువంటి దాంట్లో మేల్కొన్నాడు ప్రజ్ఞ యొక్క పరిమితులు తెలిసినాయి అది జ్ఞానోదయం అవడం అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి అందరు బుధ గైకి వెళతారు ఆ పాటలే వృక్షాన్ని చూసి వస్తారు ఆ పాటలే పుత్రం దగ్గరికి వెళ్తారు ఆ బుద్ధుడి స్థూపాల చుట్టూ తిరుగుతారు ఎక్కడెక్కడికో వెళతారు వెళితే ఏమిటయ్యా జరిగిందంటే జ్ఞానోదయం అవాలా వద్దా నీకు కూడా ఏమిటి జ్ఞానోదయం అంటే బుద్ధి అనే పరిమితిని దాటి ప్రజ్ఞ అనేటటువంటి పరిమితిలోకి ప్రవేశించాలి ప్రజ్ఞ అన్న పరిమితి ద్వారా ఏ ఏ అంశాలను సమన్వయీకరించవచ్చో నీకు సమన్వయీకరించబడాలి ఆ సూత్రీకరణ తెలియాలి అలా తెలిస్తే అది జ్ఞానోదయం అయినట్టు జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు మనం ఈ పంచభూతాలలో ఉన్నటువంటి సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆకాశం వాయువులోనూ ఆకాశం ఉంది అగ్నిలోనూ ఆకాశం ఉంది నీళ్ళలోనూ ఆకాశం